13. 52. Listen మాస్టర్ గారు నేను లోపలికి రావచ్చా రా అక్కడ మోహన్ ఏం చేస్తున్నాడు కిటికీలో నుంచి రోడ్డు వైపు చూస్తున్నాడు రోడ్డు మీద ఏమున్నది రోడ్డు మీద జనం గుమిగూడుతున్నారు ఎందుకు అక్కడ ఏదో వింత జరుగుతున్నది ఒక అబ్బాయి కాగితాలతో రకరకాల పూలు తయారు చేస్తున్నాడు మోహన్ వింత తర్వాత చూడవచ్చు ముందు పాఠం విను రావచ్చా రా అక్కడ మోహన్ ఏం చేస్తున్నాడు అక్కడ మోహన్ ఏం చేస్తున్నాడు కిటికీలో నుంచి రోడ్డు వైపు చూస్తున్నాడు కిటికీలో నుంచి రోడ్డు వైపు చూస్తున్నాడు రోడ్డు మీద ఏమున్నది రోడ్డు మీద ఏమున్నది జనం అక్కడ ఏదో వింత గుమిడుతున్నారు ఒక అబ్బాయి కాగితాలతో రకరకాల పూలు తయారు చేస్తున్నాడు అబ్బాయి కాయి తాలతో రకరకాల పూలు తయారు చేస్తున్నాడు మోహన్ మోహన్ వింత తర్వాత చూడవచ్చు వింత తర్వాత చూడవచ్చు ముందు పాఠం విను ముందు పాఠం విను పాప ఇంట్లోంచి వస్తున్నది కమల గదిలో నుంచి మాట్లాడుతున్నది కమల ఇంట్లో నుంచి మాట్లాడుతున్నది అతను పెట్టెలో నుంచి తీస్తున్నాడు అతను సంచిలో నుంచి తీస్తున్నాడు నేనిప్పుడు అన్నం తినవచ్చా చపాతీలు చెయ్యి నేనిప్పుడు చపాతీలు చెయ్యవచ్చా నేనిప్పుడు పాట పాడవచ్చా ఇంటికి వెళ్ళు ఇప్పుడు ఇంటికి రెస్పాన్స్ రవి రవి ఎటు ఎటు నేను నా వెళ్ళవచ్చాది కమలా సుశీల కమల వైపు చూస్తున్నది గుడి. నేను గుడి వైపు వెళ్తున్నాను శర్మ స్కూల్ వైపు నుంచి వస్తున్నాడు